దేహ ఫలాధిపతి ఫలం అంటే పండు ఇప్పుడు దేహం ఉంది సవయవం పండు ఫలం అదేమిటి సవయవం మీరు పండుని నాలుగు మొక్కల కోసం నలుగురు నాలుగు మొక్కలు తీసుకోవచ్చు ఎందుకని సవయవం దేహము సవయవం చేతులు కాళ్ళు మొదలైన అవయవాలు ఉన్నాయి ఆది శబ్దం చేత ఘట తీసుకోవచ్చు అవన్నీ సవయవములు ఏ సవయవములు కనుకనే వికారమును పొందుతాయి పండు సవయవం కనుకనే వికారం పొందుతుంది అంటే ముగ్గడము పచ్చిగా ఉండటము కుళ్ళిపోవడము ఇలాంటివి వస్తాయి దేహానికి కూడా అలాగే వస్తాయి ఇది సవయవం గనుకనే దీంట్లో ఉండే అవయవాలు కొంచెం ఇటు అటుగా ఉంటాయి ఇప్పుడు గుండు ఉందనుకోండి ఎప్పుడూ ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది సవయవం ఆ పైన ఎంత స్పేస్ ఉండాలి కింద ఎంత స్పేస్ ఉండాలి కొట్టుకుంటూ ఉంటుంది సవయవం కనుక అలాగే కొట్టుకోవాలంటే ఎలా కొట్టుకుంటుంది ఎప్పటి నుంచి కొడుతుంది తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఉండగా మొదలుపెట్టింది పుట్టేక మొదలుపెట్టింది అనుకున్నారు తల్లి గర్భంలో ఉండగా మొదలుపెట్టింది ఎప్పుడు నాలుగో మాసంలోనో ఐదో మాసంలోనో ఎప్పుడు మొదలైందో నాకు వివరం తెలియదు కానీ అప్పుడెప్పుడో మొదలైంది అంతే లాభ పుట్టాడు పదేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది అలా కొడుతూనే అరవై ఏళ్ళైంది ఇంకా ఆశ ఏమిటండి ఈ పట్టికి పోని ఆగిపోయినా నష్టం ఏం లేదు అన్నట్టు ఉండాలి కానీ కొట్టుకుంటు సవయవం కదా అది సవయవం అవయవాలు ఏదో ఏదో పెద్ద శ్రమ అక్కర్ లేకుండా తేలిగ్గా పోతే అలా కొట్టుకుంటూ ఉండాలి శాశ్వత కాలం అని అలాగనవసరం అమెరికాలో వాళ్ళు డాక్టర్లు అంటారు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు ఆయన ఏ వయస్సు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వయస్సు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఈ సావయవేమో ఇది కొంచెం గడబడి చేస్తుంది ఆయనకు ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మీకు పేస్ మేకర్ పెడితే పెట్టడం ఒక ఆప్షన్ లేకపోతే మీరు జస్ట్ లీవ్ ఇట్ ఎ అది రెండో ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఇస్తారు అప్పుడు ఆయన అడుగుతాడు లీవ్ ఇట్ ఎ లోన్ ఎంతకాలం జీవించే ఛాన్స్ ఉంది స్టాటిస్టికల్లీ స్పీకింగ్ సిక్స్ మంత్స్ పేస్ మేకర్ పెడితే ఎంతకాలం ఉంది టూ ఇయర్స్ పుట్ ది పేస్ మేకర్ అంటే కానీ పేస్ మేకర్ పెట్టాలి ఆపరేషన్ చేయాలి మళ్ళీ మీరేమో నెల రోజులు హాస్పిటల్లో ఉండాలి ఎనస్థిషియా ఇది అవన్నీ పడతాడే తప్ప దేవుడికి విధులు పెట్టి ఉండడు ఈ మధ్యన అక్కడ చర్చ ఏమవుతుందంటే దీనివల్ల మెడికల్ ఇన్సూరెన్స్లు బిల్లులు అన్నీ పెరిగిపోయి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ చర్చ ఏమిటంటే ఇటువంటి అనవసరకు సర్జరీలు మానేస్తే మంచిది అని చెప్పా చాలా చాలా చాలా సమస్యలు నేను ఫ్లారిడాలో ఒక అమ్మగారిని కలిసాను ఆ అమ్మగారికి ఒక ఈ వెయిన్ అంటే ఈ రక్తనాళంలో చిన్న ఎక్స్ట్రా గ్రోత్ ఉంది ఈ గ్రోత్ ఎందుకు వచ్చింది అంటే మామూలుగా డయాగ్నాస్ డయాగ్నాసిస్ కోసం ఎక్స్రేలు ఎక్కువగా తీయటం వల్ల వచ్చింది ఇంకా అయినానికి గాంధానికి ఎక్స్రే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్టెటోస్కోప్ తోటి చెస్ట్ మీద పెట్టి చూడాలి ఫిజికల్ డయాగ్నాసిస్ ఉంటాను లేకపోతే ఓ ఎక్స్రే రాసిపారేయడం రాసిపారేస్తే వాడు చెస్ట్కి ఎక్స్రే తీస్తాడు ఎక్స్రే చూస్తారు వీడు స్టెటోస్కోప్ తోటి చెస్ట్ మీద పెట్టి చూడడం అసలు స్టెటోస్కోప్ ఉండదు డాక్టర్కి వాళ్ళు వాడరు ఎందుకంటే ఫిజికల్ డయాగ్నాసిస్ అది వాళ్ళు స్టెటోస్కోప్ వాడడం మానేసరి పాత పద్ధతి వాళ్ళు అంటారు ఇండియాలో బెటర్ అండి ఫిజికల్ డయాగ్నాస్టిస్ ఇస్తే ఇక్కడ ఫిజికల్ డయాగ్నాస్టిస్ డిజపీర్ అయిపోయింది సమాజం నుంచి ఎందుకంటే మెడికల్ మాల్ ప్రాక్టీస్ అని ఇదనేదని లా లా లాస్ ఇవేవి ఉంటాయి అంచేత వాడు చెస్ట్ చూడడం ఈ స్టెటోస్కోప్తో చూడడం ఎక్స్రే అంటాడు లోపల కొంత లిక్విడ్ ఏదైనా జమ అయిందనుకోండి స్టెటోస్కోప్ పెట్టి చూస్తే ఆ గొడవ ఏదో ఆ సౌండ్ని బట్టి చెప్పగలుగుతాను ఇప్పుడు ఇంకా అదేం లేదు ఎక్స్రేనే ఇలాంటి ఎక్స్రేలు ఎక్కువైపోయి ఒక వెయిన్లో ఆ ఎక్స్రే యొక్క ప్రభావం చేత ఒక ఎక్స్ట్రా గ్రోత్ వచ్చింది ఆమెకి ఆమె చెప్పారు నేను పేపర్లో చదివాను ఇలాంటివి అవుతున్నాయి ఓవర్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ వల్ల అది చదివి ఫ్లారిడా వెళ్తే అక్కడ ఈ కేసు తగ్గుతుంది నేను ఆ కేసు నేను ఏదో పేపర్లో చదివాను నేను గొప్పగా చెప్పాను ఏదో ఏదో టాపిక్లో నేను అలాంటి కేసు అయినా అది చెప్పాను ఊరికి అయిన దానికి కాని దానికి ఎక్స్రే ఎక్స్రే ఎక్స్రే నా స్థమానం ఆరేసి మాసాలకు ఎక్స్రే తీసుకో మూడు మాసాలకు ఎక్స్రే తీసుకో ఆ ఎక్స్రేలు ఎక్కువైపోయి ఎక్స్రే అంటే మరి హానికరమైన కిరణములు సో దేహము పండు మొదలైనవి సవయవములు వికారములు పొందుతూ ఉంటాయి ఇప్పుడు ఆత్మకి వచ్చిపోయే కామనా మొదలైన గుణములు ఉన్నాయి మీరంటే ఆత్మ కూడా సవయవము వికారములు గలదే అవుతుంది అంటే అప్పుడు ఆత్మ కూడా కుళ్ళిపోవడము రోగం రావడము చచ్చిపోవడము ఉంటాయి ఆత్మ కూడా ఇలాంటి దోషాలు దేహానికి పండుకి వచ్చే దోషాలన్నీ ఆత్మకి వచ్చినట్టు అవుతుంది దాన్ని మీరు తప్పించలేరు కాబట్టి అది అపసిద్ధాంతము తప్పు యథా తూ తూ అంటే ఇంతవరకు అపసిద్ధాంతాన్ని చెప్పి అక్కడ అసలు సిద్ధాంతాన్ని చెప్పబోతున్నారు కరెక్ట్గా ఆలోచించదగ్గ సిద్ధాంతాన్ని చెప్పబోతున్నారు रजो दि तथा आकाश से अद्याध्यातरजोधूमलवादिदिदिदिदिदोषवत्म अवद्याध्याद्ध्यातुखदुखादिदोषव ోక్షాదయ వ్యావహారికరుద్ధ్యంతే తూ అంది అదర్ హండ్రెడ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఈ సమస్యలేముండవు ఎలాగా ఇప్పుడు ఆకాశం ఉంది ఫాని ఏదో అంటారు పొగ మంచు పొగ పొగ మంచు పొగ ఇటువంటి ఆది శబ్దం ఉంది కదా ఇటువంటి దోషములు ఆకాశములకు ఉన్నాయా లేవా అయా ఉన్నట్టుగానే కనబడుతున్నాయి వాస్తవంగా ఉన్నాయా లేవు వాస్తవంగా లేకున్నా ఉన్నట్టుగా మనం కల్పించుకోవచ్చు అంటే ఇప్పుడు తెలిసి చెప్పేప్పుడు అంగీకరిస్తాం ఈ ఘటనలో ఆకాశము పొగతో నిండి ఉన్నది ఆ ఘటనలో ఆకాశము నిర్మలముగా ఉన్నది అని మీరు అన్నారనుకోండి ఒకే చలో ఒక దృష్టికోణంతో అన్నమాట మీకు తెలిసి అలా అన్నంలో తప్పేన ఆకాశానికి వాస్తవంగా ధూళి పొగా మొగలైన ధర్మాలు ఏమీ ఉండవు అని తెలిసి ఒక వ్యవహార దృష్టితోటి మీరు అలా అంటే తప్పేళ్ళు నిన్న ఆకాశం నిర్మలంగా ఉంది ఈవేళంతా మేఘాలతో నిండి ఉంది అని మీరు అన్నారనుకోండి నిన్న ఆకాశం నిర్మలగా ఉంది వీళ్ళంతా ఆకాశం నల్లగా ఉంది అన్నారు అనుకోండి అంటే మీకు తెలిసి అంటే తప్పులేదు ఆకాశం నిన్న బ్లూగా ఉంది ఈ వేళ బ్లాక్గా ఉందంటే ఆకాశానికి అటువంటి ధర్మాలు ఉండవు అంతే అలాగా కనపడి ఉపాధిని బట్టి ఆకాశంలో ఉండే వాతావరణం ఉంటుంది ఆ వాతావరణం నుంచి వచ్చేటువంటి కాంతిని బట్టి ఆకాశంందు లేని గుణాన్ని మనం ఆరోపిస్తున్నాం అది మనకు తెలుసు తెలిసి కూడా అయ్యా అలా కనిపిస్తుందండి నిన్న నల్లగా ఉన్నట్టు కనపడింది ఈవేళ నీలంగా ఉన్నట్టు కనపడుతోంది మాకు తెలుసులేండి ఆకాశానికి రంగు ఏమి ఉండదు అని మాకు తెలుసు అయినా కూడా అలా కనపడుతోందని స్వీకరిస్తున్నాము అన్నారనుకోండి ఏమీ ఇబ్బంది అండి అదే ఆయన అంటున్నారు అజ్ఞానము చేత కల్పితమైన ఆరోపించబడిన ధూళి పొగ మొదలైన కాలుష్యములు ఆకాశమునందు ఉన్నవి ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానము చేత ఆరోపించబడినవి అంటే వ్యవహార దృష్ట్యా ఆరోపించుకుని ఉన్నామన్నమాట అజ్ఞానము చేత ఆరోపించబడింది అంటే యథార్థంగా ఉన్నట్టు లెక్క కాదు ఏది అజ్ఞానము చేత ఆరోపించబడినదో అది వాస్తవంగా ఉండదు ఏమండే వ్యవహారం కోసం అలా పెట్టుకున్నామంతే వ్యవహారం కోసం పెట్టుకుంటారు ఇప్పుడు అన్నీ కూడా వ్యవహారం కోసం పెట్టుకుంటారు ఇప్పుడు ఎవడో ఒక జీవుడు వాడి కర్మఫలాన్ని అనుభవించడం కోసం జన్మిస్తాడు ఆ జన్మించడంలో ఆ ప్రకృతి నియమం ఏమిటంటే ఒక పురుషుడు స్త్రీ ద్వారా జన్మించాలి అది ప్రకృతి నియమం అని ఒక పురుషుడు స్త్రీ ద్వారా జన్మిస్తాడు ఆ జన్మించిన వాడిని ఎవళ్ళో రక్షించాలి లేకపోతే వాడు వాడిని వాడు రక్షించుకోలేడు వాడు ఆహారం వాడు సంపాదించుకోలేడు ఆ శిశువు ఎవడో రక్షించాలి ఎవళ్ళు రక్షించాలి ఎవళ్ళ ద్వారా వాడి లోకంలోకి వచ్చాడో వాళ్ళే రక్షించాలి సరైతే మరి రక్షించండి అంటే వాళ్ళు వాళ్ళకి నచ్చుబాటు అవ్వదు అవచ్చవ్వకపోవచ్చు కాబట్టి వాళ్ళని నెత్తి మీద పేరు పెట్టాలి నువ్వు తల్లివి నువ్వు తండ్రివి అని పేరు పెట్టాలి పేరు పెడితే వీడు ఆ పేరు పట్టుకుంటాడు పట్టుకుని బ్రతుకున్నంతకాలం దాని వెనకాల ఆ పేరుతో వీడు ఉంటాడు దిస్ ఈజ్ హౌ సంసార ఆసక్తి అన్నది అలా ఉంటుంది పశుపక్ష్యాదులు పేర్లు పెట్టుకో అంచేతనే వాటిల్లో ఆ జీవుడు వాటి ద్వారా లోకంలోకి వస్తాడు కానీ వాటిలో అతి సహజమైనటువంటి వాత్సల్యం ఏదైతే ఉంటుందో అది కొద్ది రోజులు ఉంటుంది ఆ తర్వాత పోతుంది ఇప్పుడు ఈ ఆవు ఈ ఆవు కొడుకండి ఈ దూడ అని ఎవరిలో అందరూ అలాంటి వ్యవహారం లేదు వ్యవహారం లేకపోయేప్పటికీ ఆ దూడదారిని దూడపోతుంది ఆవు దారిని ఏదో వారం రోజుల్లో నెల రోజులు ఎంతో కలిసి ఉంటాయి ఇప్పుడు గేదె దగ్గరికి వచ్చేప్పటికీ వీడి పాలు పితికివాడు ఒక కృత్రిమైన దూడలు పట్టుకొస్తాడు ఇలా కట్టెల కింద పెట్టి రెండు నాలుగు నాలుగు కాళ్ళు పెట్టి ఈ గే గడ్డి గడ్డి కూలి ఒక బస్తాలో దానికి దూడ ఆకారం ఇచ్చి ముఖానికి అది తీసుకొస్తాడు అది కూడా ఉదాహరణ తెచ్చుకొస్తాడు ఈ వేగ నడిచొస్తూ ఉంటుంది అది ఉదాహరణ వేసుకుని తెచ్చుకొస్తాడు తెచ్చుకొచ్చి పాలు బితికే టైంలో దీన్ని ముందు పెడతాడు ముందు పెట్టి పాలు బితికుతాడు అది కాబోసరుక్కు ఉంటుంది అలా ఇలాగ ఉంటుంది ఇలా ఎంతకాలం ఉంటుందో తెలిసినా ఓ నెల పదిహేను రోజుల్లో ఉంటుంది అక్కడితో వాటికి భాష లేకపోవడంతో ఆసక్తి పదాలు ఉండవు పదాలు లేకపోతే ఆసక్తి ఉండదు కానీ మనకేమిటి పదాలు ఉంటాయి పదాల కోసం సమాజంలో పదాల కోసం కొట్లాడుకుంటారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రా దెబ్బలాటకి పదములు పదజాలం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు తెలంగాణ ఎక్కడికి పోయింది ఉందిగా ఎక్కడికి పోయింది ఎక్కడికి పోలేదు ఉంది కదా ఏ సమైక్య ఆంధ్ర ఇప్పుడు ఉన్న ఆంధ్ర సమైక్య కదా సమైక్య ఇప్పుడు రేపు తెలంగాణ అంటారనుకోండి మధ్యలో ఏమైనా భూమి ఎలా పగిలిపోయి విడిపోతుందా ఏం పగిలిపోయి విడిపో సమైక్యంగానే ఉంటుంది మొత్తం భారతదేశం అంతా సమైక్యంగా ఉంటుంది ఒక ఆంధ్ర ఏమి ఏ తెలంగాణ కావాలంటే ఇప్పుడు లేదా తెలంగాణ కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే కేవలం నామరూపాత్మకంగా వాటిలో సారం ఉండదు కాబట్టి అలాగే ఆత్మయందు కూడా ఉపాధి ధర్మాలను ఆరోపిస్తారు ఇప్పుడు ఘటాకాశము చిన్నది అన్నారండి ఘటాకాశము చిన్నది అంటే ఆ చిన్నదనం ఆకాశంలో స్వతహాగా ఉందా లేకపోతే ఘటాన్ని బట్టి వచ్చిందా స్వతహాగా లేదు ఎందుకంటే చిన్న పెద్ద అన్నది ఘట పటాదులకు తప్ప అటువంటి వర్ణన ఆకాశానికి ఉండదు ఏ తర్వాత ఘటాన్ని బట్టి చిన్నదనము ఆకాశానికి యథార్థంగా వచ్చిందా లేకపోతే వచ్చిందని అనుకోవడమేనా వచ్చిందని అనుకోవడం యథార్థంగా ఏం రాలేదు వచ్చిందని అనుకోవడం అంతే మాని మానికరు బంధనమే అయో అని బంధనంలో బంధంలో పడతాడు బంధంలో ఎలా పడతాడంటే నేను ఇది నేనది అని బంధంలో పడతాడు అలా బంధంలో పడుతూ ఉంటాడు నేను ఫలానా నేను ఫలానా అని తన తాను ఎవేవో అధ్యారోపాలు చేసుకుని అలా బంధంలో పడతాడు బుద్ధి యొక్క ధర్మాలు సుఖ దుఃఖాలు ఆత్మ ఎందు ఆరోపించబడతాయి దేహం యొక్క ధర్మాలు జన్మ మరణాలు అవి ఆత్మయందో ఆరోపించబడతాయి అజ్ఞానం చేత ఆరోపించబడతాయి ఈ అజ్ఞానము చేత ఆరోపించబడిన మాలిన్యము సుఖ దుఃఖములు ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలను భేదము వీడు సుఖి వాడు దుఃఖి అది ఆ సుఖదుఖములు ఆత్మకి చెందినవి కావు అక్కడుండే బుద్ధికి చెందినవి బుద్ధికి చెందినవి ఆత్మ ఎందు ఆరోపించబడినవి ఆరోపించడం కూడా తెలివితేటంతో చేసిన ఆరోపణ కాదు అజ్ఞానంతో చేసిన ఆరోపణ కాబట్టి బంధమోక్షములు కూడా ఆత్మకి బంధమోక్షాలు ఏం లేవు ఆ బుద్ధికి ఉంటుంది బంధమును మోక్షమును ఆ బుద్ధి యొక్క బంధము అనే ధర్మాన్ని ఆ బుద్ధిలో ప్రకాశించి ఉండే ఆత్మయందు ఆరోపిస్తాడు అలాగే కాబట్టి వ్యవహారం కోసం భేదాన్ని కల్పిత భేదాన్ని స్వీకరిస్తాము వ్యవహారం కోసం పరమార్థంలో భేదము లేదు ఇది సినిమా చూడడం లేదని సినిమాలో మీకు నాయకుడు నాయిక ప్రతి నాయకుడు అని వీళ్ళ ముగ్గురు ఉండాలి ముగ్గురు లేదంటే కథే లేదు సినిమాయే లేదు కాబట్టి ఆ ముగ్గురిని మనం అంగీకరిస్తాం ప్రతి నాయకుడు అంటే విలన్ విలన్ చూపించి అదిగో వాడు హీరో అని అనవు హీరోని చూపించి హీరో హీరోయిన్ విలన్ అలా వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ భేదం ఉంటుంది హీరో వచ్చినప్పుడు హీరోయే విలన్ వచ్చినప్పుడు విలన్నే భేదాలన్నీ అంగీకరిస్తాం అన్నీ ఎందుకు అంగీకరించడము అంటే ఆ సినిమానే ఒక వినోదము సిద్ధించడం కోసం అంగీకరిస్తాం మీరు సినిమా వేసినప్పటి నుంచి హీరోస్ మిథ్యా విలన్ మిథ్యా హీరోయిన్ మిథ్య అంటుంటే అది ఆ సినిమాని ఎంజాయ్ చేయడం అసంభవం అవుతాం కాబట్టి తెలుసు మనకి అన్నీ మిథ్యని తెలుసు కానీ అది స్వీకరిస్తాం ఆ వ్యవహారం కోసం సినిమా అనే వ్యవహారాన్ని సిద్ధింపచేయటం కోసం స్వీకరిస్తాం వ్యవహారం అవుతున్నప్పుడు కూడా అవి మిథ్యని మనకి తెలుస్తూ ఉంటుంది అంచేతనే అక్కడ కరుణరసం వచ్చినా మనమే బెంగబెట్టేసుకోం కాబట్టి కానీ నిజ నిజ జీవితంలో మటుకు అది వ్యవహారము కల్పితము అధ్యారోపితము అనే సత్యాన్ని తెలుసుకోకపోవడం చేత మనకి సంసార బంధం వస్తుంది అది అజ్ఞాన కల్పితము అని తెలిసేసుకుంటే అదే మోక్షం కాబట్టి బంధమోక్ష వ్యవహారం కూడా ఉపదేశము అది ఉంటాయి ఆచార్యుడు శిష్యుడు ఉపదేశం ఇవన్నీ వ్యవహారం కూడా ఇది కూడా అజ్ఞాన కాలంలో ఉండే వ్యవహారమే తప్ప ఆత్మసాక్షాత్కార సందర్భంలో ఉన్న వ్యవహారము కాదు సర్వవాది అవిద్యా అవిద్యాకృత వ్యవహారాభ్యుపగమా పరమార్థానభ్యుపగమా ఆయన శంకరులు అలా అంటూ ఆయన కాలంలో కొంత ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఉండేది ఆ కాలంలో వాదులు ఉండేవారు వైశేషికులు మీమాంసకులు సాంఖ్యులు అందరూ వాదులు ఉండేవారు ఈ వాదులు అందరూ సమానంగా అంగీకరించే విషయాలు కొన్ని ఉన్నాయి అవేమిటంటే జీవుడు సంసార బంధంలో ఉన్నాడు మోక్షం వచ్చినప్పుడు ఈ బంధం ఉండదు అని అంగీకరిస్తారు అంతేగాని మోక్షంలో అనేది ఏమీ లేదు అలా ఉండదు మళ్ళా ఎటుొచ్చి మోక్షం అనగానేమైనదంటో వీళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉంటాయి కాబట్టి అందరూ అంగీకరించేది ఏమిటంటే మోక్షం రావడానికి ముందు బంధము మోక్షం వచ్చిన తర్వాత ఇంకా బంధం పోయింది బంధము ఉన్న అవస్థకి అజ్ఞానావస్థ మోక్షాన్ని పొందిన అవస్థ జ్ఞానావస్థ ఈ అజ్ఞానము ఇది ఈ అవస్థ అజ్ఞానం చేత ఉంది అంటే యథార్థంగా లేదని తేలిందా జ్ఞానం చేత ఉంది అంటే జ్ఞానం చేత వచ్చింది అని ఎప్పుడైతే అన్నావో కొత్తగా వచ్చింది ఏం లేదని అర్థం అక్కడ కాబట్టి తార్కి వీళ్ళందరూ కూడా అంగీకరిస్తారు తార్కికులు కూడా ఏమన్నారంటే తత్వజ్ఞానం చేత మోక్షం వస్తుందంటారు జ్ఞానం చేత మోక్షం వచ్చిందంటాడు జ్ఞానం చేత మోక్షం దేని యొక్క జ్ఞానము అనే దాంట్లో ఏదో కొంత గడబడి ఉన్నా మొత్తానికి జ్ఞానం చేత మోక్షం వచ్చిందంటాడు జ్ఞానం చేత మోక్షం వచ్చింది అంటే పరమార్థావస్థ అజ్ఞానమునందుండే అజ్ఞానావస్థ అనేటువంటి అవస్థలు ఉన్నాయా నువ్వు అంగీకరించేవా లేదా రెండు అవస్థలు జ్ఞానం చేత మోక్షం వచ్చింది అన్నది మీకు బ్రహ్మసూత్ర భాషలో నేను చెప్పాను చతుస్సూత్రులు వచ్చింది జ్ఞానం చేత మోక్షం వస్తుందని తార్కికుల యొక్క సూత్రం వైశేషికుల యొక్క సూత్రం సో కాబట్టి వీళ్ళందరూ ఈ తార్కికులు వీళ్ళందరూ కూడా జ్ఞానం చేత మోక్షం అని అంగీకరిస్తారు జ్ఞానం చేత మోక్షం అని మీరు ఎప్పుడైతే అన్నారో రెండు అవస్థలను మీరు అంగీకరించినట్టు అవుతుంది ఒకటి అజ్ఞానావస్థ ఒకటి జ్ఞానావస్థ అజ్ఞానావస్థ అనుభవానికి వచ్చినా యథార్థం కాదు అని అజ్ఞానావస్థ అనే పేరును బట్టే తెలుస్తోంది జ్ఞానావస్థయే పరమార్థము అని ఈ రెండు అందరూ అంగీకరించారు కాబట్టి మాకు ఉన్నాయి మీకందరికీ ఉన్నట్టుగానే మాకు ఉన్నాయి అవస్థలు మాకంటే అద్వైతులకు కాబట్టి అజ్ఞానావస్థలో ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు వీడికి సుఖం వాడికి దుఃఖం వీడి బంధంలో ఉన్నాడు వాడు మోక్షాన్ని పొందాడు అనే వ్యవస్థలన్నీ అజ్ఞానావస్థలో కుదురుతాయి పరమార్థావస్థలో ఇవేమీ ఉండనే ఉండవు పరమార్థంలో ఆత్మస్వరూపుడుగా మాత్రమే నిలిచి ఉంటాడు వీళ్ళందరూ ఈ అంశాల్లో సమానంగానే భావన చేస్తారు ఇప్పుడు ఈ వాదులు సర్వవాదిభి అభ్యుపగతత్వ అభ్యుపగమాచ అందరూ అంగీకరిస్తారు ఈ వాదులలో ప్రధానమైన వాదులు ఎలా ఉన్నారంటే జడవాదులు చేతనవాదులు అని రెండు రకాల వాదులు ఉన్నారు జడమే యథార్థతత్వము జడ నుంచి చేతనం వచ్చింది అని అంటారు ఇప్పుడు కాన్షియస్నెస్ ఇస్ ది ఎపిఫినమినన్ ఆఫ్ ది బ్రెయిన్ మ్యాటర్ అంటాడు బ్రెయిన్లో మీకు గ్రే మ్యాటర్ ఉంటుంది న్యూరాన్స్ అవి ఉంటాయి వాటి నుంచి చైతన్యం పుట్టింది అంటాడు వాడు జడవాది ఎలాంటి చేతనవాది ఏమిటి ఆత్మ చైతన్యము పరబ్రహ్మ చేతనము దాన్నించి జగత్తు పుట్టింది అని అంటాడు ఇక్కడ ఆత్మ చైతన్యం ఉండబట్టి బ్రెయిన్ పనిచేస్తోంది అని అంటాడు వీడు చేతనవాది జడవాదులు చేతనవాదులు అని ఇద్దరు ఇప్పుడు జడవాదానికి చేతనవాదానికి భేదం ఏమిటంటే జడము సత్యము జడం నుంచి చేతనం పుట్టింది ఈ పుట్టిన చేతనం విలీనమైతే దేంట్లో విలీనమవుతుంది మళ్ళీ జడంలో విలీనమైపోతుంది జడమే సత్యము వీడు జడవాదులు కాదు చేతనము సత్యము దీని నుంచి జడమైన జగత్తు పుడుతుంది మళ్ళీ జడ జగత్తు ప్రళయంలో మళ్ళీ చేతన పరం బ్రహ్మలో విలీనమైపోతుంది అనేవాడు చేతనవాడు ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి ఉండుట ప్రకాశించుట జడ అంటే ఉండుట ప్రకా చేతన అంటే ప్రకాశించుట తెలియుట ఉండుట తెలియుట వీటికి సంస్కృతంలో ఏమంటారంటే భవనము భానము అని అంటారు మంచి పదాలు భవనం అంటే బిల్డింగ్ అని కాదు భూ సత్తాయాము కదా భూ అనేది ఉండుట భూ నుంచి అన్ననే ప్రచారం ఏదో చర్చి మొత్తానికి వచ్చింది భవనము భవతి అన్నట్టుగానే భవనం భవనము భాదీప్త ప్రకాశించుట తెలియుట భానము భవనము భానము ఏది ముందు భవనం ముందు భవనం నుంచి భానం వచ్చింది అన్నవాడు జడవాది భానం ముందు భానం నుంచి భవనం వచ్చింది అన్నవాడు చేతనవాది కానీ మీరు గమనించాల్సింది ఏమిటంటే జడవాది జడాద్వైతి భవనం ఒక్కటే సత్యం అంటాడు వాడు అద్వైతే చేతనవాది చేతనాద్వైతి ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు చూడండి ఈ బిగ్ బ్యాంగ్ థీరీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు జడాద్వైతులు ఆ జడతత్వం నుంచి పుట్టిందంటారు వేదాంతులు చేతనాద్వైతులు చైతన్య బ్రహ్మ నుంచి పుట్టిందంటారు మొత్తానికి అందరూ అద్వైతులే జడాద్వైతము చేతనాద్వైతము అనే బేసిస్ భేదం తప్ప అవడానికి అద్వైతమే కానీ ద్వైతవాదులు ఏమంటారు అంటే భవనం నుంచి బాణం పుట్టడం కాదు బాణం నుంచి భవనం పుట్టడం కాదు రెండు ఉన్నాయి అంటారు వాళ్ళు రెండు ఉన్నాయంటారు ఇప్పుడు సృష్టికి పూర్వం ఏముందిరా అంటే రెండు ఉన్నాయంటారు వాడిని ఏమనాలే సృష్టికి పూర్వం ఏముందిరా అంటే వాడు కొంత నిఖార్సైన ఫిలాసఫర్ అయితే ఏదో ఒకటి చెప్పాలి కానీ రెండు రెండు వీడికి రెండు ఉన్నాయంటాడు ఎందుకంటే వాడికి ఎంత చుట్టూ చూస్తూ ఉంటాడు చుట్టూ చూస్తే వీడికి సృష్టి ఎలాగ చుట్టూ సృష్టి ఎలాగలుగుతుంది చుట్టూను పక్షులు కానీ పశువులు కానీ మనుషులు కానీ సృష్టి ఎలా జరుగుతుంది రెండు ఉన్నప్పుడు సృష్టి వీడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సృష్టిలే ఏమంటాయి కాబట్టి రెండుంటే సృష్టి కాబట్టి రెండులో సృష్టి ఉంది కనుక రెండు సత్యము ఇలా పెట్టుకుంటాడు వాడు ఫిలాసఫర్ కాదు ఇదిలాంటి ఫిలాసఫర్ వాడు సంసారంటే ఈ స్థూలబుద్ధి ఫిలాసఫర్లు అలా ఆలోచించరు ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి సృష్టికి పూర్వం ఏముంది అంటే రెండు ఉందని మొదలుపెట్టడం ఎందుకంటే వాడు ఫిలాసఫర్ సైంటిస్ట్ ఇజ్ ఏ ఫిలాసఫర్ ఫిలాసఫర్స్ కొంత రేషనల్గా ఆలోచిస్తారు వీళ్ళు వీళ్ళు వీళ్ళు ఫిలాసఫీ ఒకటి వీళ్ళ మొహం ఏదో చెప్తూ ఉంటారు ఫిలాసఫీ కూడా అర్హత ఉండాలి నేను అలా అంటాను మీరేమనుకో ఎనివే సో వీళ్ళు ఏమంటారు భవనము సత్యమే భానము సత్యం కాబట్టి రెండు ఉన్నాయి వీళ్ళు ద్వైతవాదులు ఇక బౌద్ధులు ఉండరా రెండూ లేవు భవనము విత్యే భానము మిథ రెండూ లేవు వీళ్ళు బౌద్ధవాదులు భవనము భానము ఒక్కటియే ఏది భవనము అది భానము ఏది భానము అది ఏ భవనము అదే సచ్చిదాత్మ అదే నీవు తత్వమసి ఇది వేదాంతం కాబట్టి ఈ వాదులలో ఈ ఫిలాసఫర్స్లో జ్ఞానము అజ్ఞానము అనేవి అందరూ సమానంగా అంగీకరిస్తారు కాబట్టి ప్రతివాడికి రెండు ఉంటాయి పరమార్థము అజ్ఞానము అని రెండు అవస్థలు ఉంటాయి పరమార్థంలో ఉన్నది అజ్ఞానంలో ఉండదు అజ్ఞానంలో ఉన్నది పోతేనే పరమార్థం వస్తుంది అలాగే మాకు ఉన్నాయి అద్వైతులకు కూడా ఉన్నాయి కాబట్టి సుఖీ దుఃఖీ జీవభేదము బంధమోక్ష వ్యవహారము ఇత్యాదులన్నీ కూడా అజ్ఞాన ఉంటాయి తస్మాత్ ఆత్మభేద పరికల్పనామృత తార్కికై క్రియతే కాబట్టి తార్కికులు తార్కికులు అంటే తర్క ప్రధానంగా వాదించే వాళ్ళు ఫిలాసఫర్స్ వీళ్ళు కూడాను వీళ్ళు ఎవరంటే వైశేషకులు నైయాయికులు సాంఖ్యులు వీళ్ళందరూ కూడా లాజీషియన్స్ వీళ్ళందరూ కూడా ఆత్మభేదాన్ని కల్పించి కూర్చున్నారు ఆత్మలు భిన్నములు అని అంటారు ఎందుకు ఆత్మలు భిన్నమని అడిగితే చూడు అదిగో వాడు సుఖీ వీడు దుఃఖీ కదా రెండు ఆత్మలు ఒకటే అలా అవుతాయి అని ఇలాగా ఈ వ్యవహారంలో ఉండే భేదాన్ని సిద్ధింపజేయటం కోసం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఆత్మలలో భేదము ఉన్నది అని వాళ్ళు అంగీకరించారు అది వ్యర్థం మీరు సినిమా తెర ముందు కూర్చుని హీరో భిన్నంగా ఉన్నాడు హీరోయిన్ విలన్ను వీళ్ళు వేరువేరుగా ఉన్నారు హీరో సద్గుణాలు ఉంటే విలన్లో దుర్గుణాలు ఉన్నాయి ఎన్ని భేదాలు ఉన్నాయో చూడండి కాబట్టి ఇన్ని భేదాలు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ కాంతిలో భేదము ఉన్నది అంటే ఏమిటి కాంతిలో భేదము వృథా కదది అలాంటి కాంతిలో భేదాన్ని కల్పించటం వ్యర్థం అది అది వేస్ట్ ఫుల్ ఎఫర్ట్ అది ఈ సాంఖ్యులు మొదలైన వాళ్ళ యొక్క ఈ ద్వైతుల యొక్క ఎఫర్ట్ కూడా అలాంటిదే ఈ భక్తి వాళ్ళు కూడా అంతే భక్తి ఉండాలి అంటే ద్వైతం ఉండాలి అలా దాంట్లో రెండు దోషాలు ఉన్నాయి అదేమిటంటే మీకు భక్తి అంటే ఏమిటో తెలుసు భేదంలో అభేదము యొక్క అనుభవానికే భక్తి అని ప్రేమ లేక భక్తి అంటే ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను యువకుడు యువతితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగా యథార్థంగా అంటాడు అన్న సమయంలో ఆ ప్రేమభావన అంకురించిన సమయంలో వాడికి అభేదం అనుభవానికి వస్తుంది తాను తానే ఆమె వాడు చెప్పలేడామాట వాడు ఏమని వాడి భాషలో వాడు చెప్తాడు వాడి భాషలో ఏమని చెప్తాడో ఆమె లేనిదే నేను ఉండలేను అని చెప్తాడు అది వాడి భాష ఆమె నేను ఉండలేను అంటే ఆమె యొక్క ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము అభిన్నము అని వాడికి తెలియదు భాష కానీ అనుభవం వాడికి ఉంది కాబట్టి ప్రేమ భక్తి అంటే ప్రేమే జగత్తులో ఉండేటువంటి వాటిని ప్రేమిస్తే సంసారం ఈశ్వరుణ్ణి ప్రేమిస్తే భక్తి కాబట్టి భక్తి ఎలా ప్రారంభమవుతుంది ద్వైతంతో ప్రారంభమవుతుంది నేను ఆమెను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నేను వేరు ఆమె వేరు కానీ ప్రేమించడం అన్నది యథార్థమైతే మాటకు అద్వైతంలో పర్యవసానం అవుతుంది దేహాలు భిన్నంగానే ఉంటాయి కానీ తత్వంలో భేదమేమీ ఉండదు వాళ్ళ స్వరూపంలో భేదమే ఉండదు నిజతనే ఆమె సుఖ దుఃఖాలు ఈయనకు వస్తాయి ఈయన సుఖదుఖాలు ఆమెకు నీ అకౌంట్ వేరు నా అకౌంట్ వేరంటే దాంట్లో అది ద్వైతమే అలా మిగిలి ఉన్నట్లు లెక్క కాబట్టి భక్తి అంటే ఏమిటి ద్వైతంలో అద్వైతానికే భక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ అలా చెప్పాడు ఆయన కూడా అలా దాన్ని నిర్వచించాడు ద్వైతంలో అద్వైతం యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ లవ్ అది ప్రేమ ఈశ్వరుడి విషయంలో కూడా అంతే నేను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఆరంభంలో భేదం ఉంటుంది తత్వం తెలిసిన తర్వాత ఆ భేదం అది భక్తి కాబట్టి భక్తి కావాలా అక్కర్లే కావాలి భక్తి కావాలంటే భేదం ఉండాలి ఆ భేదం యథార్థమై ఉండాలి తప్పు భక్తి కావాలంటే భేదం ఉండాలనే మాట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీయే తీసుకుంటాం ఫుల్గా తీసుకోం భేదంతో ఆరంభం అవుతుంది ఆ భేదంలో పర్యవసానం జరుగుతుంది ఆ భేదావస్థ కూడా అజ్ఞాన కల్పితమే కానీ యథార్థం కాదు మరి భక్తి చేయడానికి భేదం కావాలి కదా అంటే యథార్థమైన భేదం అక్కర్లా కల్పిత భేదము చాలు శ్రీ మహావిష్ణువుని పూజ చేయడానికి విష్ణువు వచ్చి నీ ముందు నిలబడితే పూజ చేస్తావా సాలగ్రామ శిలాయాయం విష్ణు బుద్ధి చేసి పూజ చేస్తున్నావా లేదా విష్ణువుని భావన చేసి పూజ చేయటమే ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజిస్తారా విగ్రహాన్ని పూజిస్తారా దేవుణ్ణి పూజిస్తారా విగ్రహాన్ని చూపూ మీరు రామాలయానికి వెళ్ళినప్పుడు రాముణ్ణి చూడడానికి వెళ్తారా రాముని విగ్రహాన్ని చూడడానికి వెళ్తారా రాముణ్ణి చూడడానికి వెళ్తారా కాబట్టి విగ్రహమునందు భావనే ఒకడు ఎవడైనా ఒకడు ఈ విగ్రహం కంటే ఆ విగ్రహం గొప్పది అన్నాడు అనుకోండి వాడిని ఏమనాలి వస్తుంది వాడి వాడు తెలివైన వాడు అనాలా లేకపోతే ఏమనాలి వాడిని ఎందుకంటే విగ్రహం కాదు అక్కడ ఇప్పుడు ఒకడు బంగారంతో రాముడు విగ్రహం చేశాడండి ఇంకొకడేమో తగరంతోటో లేకపోతే రాగితో చేశాడండి కాబట్టి ఈ రాముడు ఆ రాముడు కంటే గొప్పవాడు అవుతాడా మీరు అంటే మీరు విగ్రహాన్ని చూడ్డానికి వెళ్తుంటే ఈ రాముని విగ్రహము ఆ రాముని విగ్రహము కంటే గొప్పది కనుక ఈ దేవాలయానికి వెళ్ళడం ఆ దేవాలయానికి వెళ్ళడం కంటే గొప్పది అని మీరు చెప్పచ్చు మీరు విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నారా రాముడిని చూడ్డానికి వెళ్తున్నారా రాముడిని చూడ్డానికి వెళ్తున్నారు మరి విగ్రహం అన్నది మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రాముడు ఆ మెటీరియల్తో సంబంధం ఉన్నవాడు కాదు దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయండి దీన్ని ఇలా విమర్శ చేయడం ప్రారంభిస్తే అది చాలా తలపోటు వ్యవహారం ఏదో వాళ్ళకు దండం పెట్టి మన పరిమానం చేసుకోవడమే తప్ప యూ కెనాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ ధీస్ డాయిస్ వెరీ వెరీ పెయిన్ఫుల్ మొన్న పుజు స్వామీజీ మాట అన్నారు ఏదో ప్రసంగం వచ్చినప్పుడు ఆచార్య సభలో ఏదో ప్రసంగం వచ్చినప్పుడు ఈ పురాణంలో ఇలా ఉందని ఎవడో చెప్పబోయాడు ఆయన ఏమన్నారో చూసిన పురాణాస్ ఆర్ డేంజరస్ డోంట్ బ్రింగ్ దెమ్ అవుట్ ఎందుకంటే నువ్వు పురాణం మొదలుపెట్టి ఓ పురాణంలో ఓ మాట నువ్వు పెడితే అక్కడ ఎదరవాడు చదువుకోని వాడైతే నువ్వు తేలిపోతుంది పర్వాలేదు వాడు కూడా చదువుకున్నవాడు అయ్యి అయితే వాడికి కూడా చదువుకున్నవాడు ఎవడో వాడి సపోర్ట్ ఉంటే వాడు అరడదని వాక్యాలు అదర్ అదర్ వాక్యాలు తీసుకొచ్చి పెడతాడు ఆపోజిట్ కైండ్ ఆఫ్ వాక్యాలు అరడదని తీసుకొచ్చి పెడతాడు కాబట్టి దాంతో వీళ్ళు దెబ్బలాట్లో పడిపోతుంది తేలదది ఇప్పుడు ద్రౌపది ఇష్యూలో కొంత గొడబిడ గడబిడవుతోంది ఆ సందర్భంలో ఈ పురాణంలో ఇలా ఉంది ఆ పురాణంలో ఇలా ఉందంటే స్వామిజీ ఏమన్నారంటే చూడు పురాణాలు కూర్చేయకండి అవి డేంజరస్ అవి కాబట్టి మీరు ఏం చెప్తారంటే మా విశ్వాసము ద్రౌపది భక్తురాలు అది మా విశ్వాసం నువ్వు ఆ ద్రౌపదిని తప్పుగా దట్ ఈస్ ది పార్ట్ అంతేగాని ద్రౌపది చాలా గొప్ప ఆవిడ అని భాగవతంలో చెప్పారు అంటే లింగపురాణంలో ద్రౌపది అయోగ్యురాలని చెప్పాడని ఇంకోహుడంటాడు అది సెటిల్మెంట్ రాదు చాలా డేంజరస్ ఆయన అన్నమాట డేంజరస్ అన్నారు నేను ఆశ్చర్యపోయాను సో ఏవో మనం అనుకుంటున్న అభిప్రాయాలు కొన్ని పెద్దలు సపోర్ట్ చేస్తే కొంత దానికి బలం వచ్చింది కదా మనకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది కూపకార్యసమాఖ్యా ఆకాశస్ భేదోస్ తీవేశు లేవండి జీవులు అందరూ ఒకే ఆత్మనా అంటే అవును అది ఎలా కుదురుతుందండి జీవులు అందరూ ఒకటే ఆత్మ అని ఎలా కుదురుకుతుంది కొందరు మొగాళ్ళు ఉంటారు కొందరు ఆడాళ్ళు ఉంటారు కొందరు పుణ్యాత్ములు ఉంటారు కొందరు పాపాత్ములు ఉంటారు పోనీ అది అలాంటి ఈ ఆడా మొగా పుణ్య పాప అవి అలాంటివి ఒకడు సుఖంగా ఉంటాడు ఇంకొకడు భోరుమని దుఃఖిస్తూ ఉంటాడు దీని మాట ఏమిటి అల్టిమేట్గా మీ ఫిలాసఫీ సుఖదుఖాల వ్యవస్థని సెపరేట్ చేయాలక్కర్లేదా ఏమండి తర్వాత ఒకడేమో ఒకడేమో ఆరోగ్యంగా ఉంటాడు ఇంకొకడు రోగంతో బాధపడుతూ మీరు వచ్చేసి ఆత్మ ఒక్కటే అంటే ఈ ఆరోగ్యంగా ఉన్నవాడు ఈ అనారోగ్యంగా ఉన్నవాడు ఇంక మందు వేసుకోవడం ఎందుకు ఈ డాక్టర్ల చుట్టూ తిరిగి ఎక్కడ ఎందుకు ఏమిటి ఏకం అంతా ఏకం ఉంటుంటే ఎక్కడ కుదురుతుంది అని మేము అని పూర్వపక్షం దీని మీద ఆయన సమాధానం తద్వ్ జీవేషు నిర్ణయ ఆకాశాన్ని దృష్టా పెట్టుకుని ఇవన్నీ మీకు చెడ్డ చేసుకోండి అంతేకాని జీవభేదాల్ని మాత్రం కల్పించద్దు అని అది సిద్ధాంతం మీకు శ్లోకం ముందే మీకు చెప్పేశాను నేను దాని లక్షణం ఏమిటో ఇప్పుడు అవతారికి చూడండి కథం పునః ఆత్మభేద నిమిత్త ఇవా వ్యవహారే ఏకస్ ఆత్మని అవిద్యాకృత ఉపపద్య వ్యవహారే కాదు వ్యవహార విద్యాకృత ఉపపద్యతే ఇతి ఉచ్యతే ఇది అవతారిక చూడండి ఆత్మభేదవాదం అనేది ఒకటి ఉన్నది ఆత్మలు వేర్వేరు ఆత్మలు వేరు వేరు ఆత్మభేదవాదము ఆత్మభేదానికి నిమిత్తం ఏదో నిమిత్తం ఒకటి ఉండాలి కదా ఈ ఆత్మ వేరు ఆత్మ వేరు అని చెప్పడానికి ఏదో నిమిత్తం ఉండాలి ఏమిటా నిమిత్తము రూపకార్య సమాఖ్యాశ్చ గౌడపదాచార్య రూపాన్ని చూసి ఈ ఆత్మ వేరు ఆత్మ వేరు ఇప్పుడు ఈయన మొగాయన ఆమె ఆడ ఆమె స్త్రీ ఈయన పురుషుడు ఆయన ఆమె స్త్రీ ఇప్పుడు ఈ పురుషుని ఆత్మ స్త్రీ ఆత్మ ఒక్కటే అంటే అది ఎలా ఉంటుందంటే ఈ ద్వైత ద్వైతం బాగా వంట పట్టిన వాడికి అది వాడికి చికాగ్గా ఉంటుంది ఏమిటండి పురుషుడు స్త్రీ ఒకటి అంటాడు ఏమిటది వాడు కంగారు పడతాడు అంటే ఇప్పుడు అగ్నిహోత్ర హోమం చేయాలంటే పురుషుడు చేయాలని ఉంది అంటే ఇంక స్త్రీ కూడా చేసే మీ అద్వైతంలోనూ అని అడుగుతుంది వాడు వైదికుడైతే లౌకికుడైతే ఏమిటండి పురుషుడు స్త్రీ వేరువేరుగా ఉండాలి కదా రెండు ఒకటే అంటావుంటే అని వాడుకం కాని పడతాడు ఈ లౌకికులు కాబట్టి రూపాన్ని బట్టి భేదం మనకు అనుభవానికి వస్తూ ఉంటే నువ్వేమో ఆత్మ ఒక్కటంటావు ఏమిటి రూపం ఒకటి కార్యము కార్యమంటే పని పనిని బట్టి ఏదో ఉంటుంది పని పనిని బట్టి భేదం అనుభవానికి వస్తుంటే ఈ ఆత్మ ఒక్కటే ఎలా కుదురుతుంది ఏ సమాఖ్య పేరు తండ్రి కొడుకు తండ్రి కొడుకు అనే పేర్లు ఉన్నాయి తండ్రి ఆత్మ కొడుకు ఆత్మ ఒక్కటే అనే తండ్రి ఆత్మ కొడుకు ఆత్మ ఒక్కటే అయితే ఇద్దరు ఒకే కాలంలో పుట్టి ఒకే కాలంలో చచ్చిపోతున్నారా మరి ఆత్మ ఒక్కటే అలా అవుతుంది పే ఒక్కటే అయితే ఈయన తండ్రి ఈయన కూడా తండ్రి అని ఒకే పేరు పెట్టుకోవచ్చు కదా వీళ్ళిద్దరు వేరు వేరు పేర్లు ఇద్దరు పడారు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఈ ద్వైతవాదుల ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకునే ఇప్పుడు నేను అసలు చెప్తూ ఉంటాను ఈ ఆర్గ్యుమెంట్సే అవన్నీ ఇక్కడ పూర్వపక్షాలు కాబట్టి ఇప్పుడు ఆత్మభేదానికి వినిమిత్తాలు ఆత్మభేద నిమిత్తాలు ఉన్నాయి అంటే హేతువులు ఆత్మభేద నిమిత్తాలు ఉంటూ ఆత్మ ఒక్కటే ఏకస్మిన్ ఇప్పుడు వ్యవహారం ఉందండి వ్యవహారం అంటే లోక వ్యవహారం ఉంది ఈ లోక వ్యవహారం దేని మీద ఆధారపడి ఉంది ఆత్మభేదమునకు నిమిత్తములైన రూపాదుల మీద ఆధారపడింది రూపకార్య సమాఖ్యల మీద ఆధారపడి ఉంది ఆత్మభేదానికి నిమిత్తములైన రూపకార్య సమాఖ్యల మీద ఆధారపడి ఏముంది వ్యవహారము ఉన్నది మీరు వచ్చి ఏకస్మిన్న ఆత్మ ఒక్కటే అంటే ఏమవుతుంది ఈ వ్యవహారమునకు ఈ మొత్తం వ్యవహారం కూడా అజ్ఞాన కల్పితము అని చెప్పాల్సి ఉంటుంది మొత్తం లోక వ్యవహారం ఉంటే కూడా ఇప్పుడు మీరు ఆలోచించండి యజమానుడు యజ్ఞం చేసి ఆయన ఆయన భార్య సోమిదేవమ్మ అధ్వర్యుడు ఋత్విక్కులు ఈ యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం చేస్తే యజమానుడు స్వర్గానికి పోతాడు ఆయన పుణ్యంలో సగం ఈవిడికి కూడా వస్తుంది కాబట్టి ఆయన స్వర్గానికి వెళితే ఈవిడు కూడా స్వర్గానికి వెళ్తుంది అధ్వర్యుడు రుత్వికులు స్వర్గానికి వెళ్ళరు వాళ్ళు మళ్ళీ వేరే చేసుకోవాలి ఏమంటే యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉరికే దండాలు పెట్టి భోజనం చేసే అవతల పోవడమే తప్ప వీళ్ళెవరూ స్వర్గానికి వెళ్ళరు ఆయన ఒక్కడే స్వర్గానికి వెళ్తాడు ఇప్పుడు మీరు ఈ వ్యవహారం వైదిక వ్యవహారం ఈ వైదిక వ్యవహారంలో ఆత్మ ఒక్కటే అని ప్రవేశపెట్టండి ఏమవుతుంది ఆ వ్యవహారం ఇంకా వ్యవహారం కొలాబ్స్ అయిపోతుంది కుప్పకూలిపోతుంది ఆ వ్యవహారానికి గతి లేకుండా అయిపోతుంది ఇంకా లోక వ్యవహారంలోకి రండి ఇప్పుడు జనరల్ మేనేజరు ఆఫీసరు వర్కరు ఉన్నారు ఆత్మ ఒక్కటే అంటే ఎక్కడ గుర్తుందండి మీరు వర్కరు ఆఫీసరు ఉంటే ఆత్మ ఒక్కటే కాబట్టి జీతం ఒక్కటే ఇవి అని అలా మొదలు పెడితే లేకపోతే ఆత్మ ఒక్కటే కాబట్టి నా పన్ను నువ్వే నీ పన్ను ఏం చేస్తాను ఇలాంటి లోకం వ్యవహారం ఇదంతా అజ్ఞానం చేత కల్పితము అంటే అలాగే మరి వ్యవహారం నడుస్తుందా కాబట్టి మీరు చెప్పేటువంటి ఆత్మైకత్వము వసగదు ఈ వ్యవహారాన్ని బట్టి మనం చూసుకుంటే ఆత్మైకత్వం పొసగదు చక్కగా ఆత్మ నానాత్వాన్ని మనం పెట్టుకుంటే ఆత్మలో అనేకమో అని పెట్టుకుంటే ఈ ఆచార్యుని చేస్తున్న పని అదే ఈ ద్వైతాచార్యులు వీళ్ళు ఏమంటారో తెలిసిన దేవుడు పరమాత్మ నువ్వు అల్పాత్మవి మరి నేను నేను ఆ పరమాత్మకే అల్పాత్మకి మధ్యలో ఉండే మధ్యాత్మ దళారీ ఆత్మ వీడు ఇదో ఆత్మ కాబట్టి దేవుడి దగ్గర ఈ అల్పాత్మ ఏదైనా పిటిషన్ పెట్టుకోవాలంటే వీడి ద్వారా పెట్టుకోవాలి లా పెట్టుకోవాలి ఒక ఆయన రామ మంత్రం ఇచ్చాడు ఇచ్చి నువ్వు రాముడిని ధ్యానం చేసుకోవడం చెప్ప్రం చెప్పుకుంటూ ధ్యానం చేసుకో ఒకే మంచిది కానీ కాషన్ రాముణ్ణి ఇండిపెండెంట్గా ధ్యానం చేయకూడదు గురువుగారిని ధ్యానం చేసి గురువుగారి హృదయంలో రాముణ్ణి ధ్యానం చేయాలి అలాగే ధ్యానం చేయాలి ఇప్పుడు హనుమద్భక్తులు ఉంటారు పక్కా హనుమత్ భక్తులు వాళ్ళు రాముడిని డైరెక్ట్గా ధ్యానం చేయరు వాళ్ళు ఎలా ధ్యానం చేస్తారంటే హనుమంతుడిని ధ్యానం చేస్తారు ఆయన ఇలాగా ఓపెన్ చేసినట్టుగా ఆ మధ్యలో రాముడు ఉన్నట్టుగా ఓపేశారు రాముడు ఉన్నట్టుగా ధ్యానం చేస్తారు అంతేగా డైరెక్ట్గా రాముడిని ధ్యానం చేయడం హనుమత్ భక్తులు వీళ్ళు హనుమత్ భక్తులు కూడా కాదు హనుమత్ రామభక్తుడైన హనుమంతుడికి భక్తుడైన ఈ గురువుగారి భక్తులు వీళ్ళు కాబట్టి దాస కాబట్టి వీళ్ళే నిజంగా దిస్ ఈజ్ హౌ యు హ్ టు డూ మూల రాముడిని ధ్యానం చేయకూడదు ఆచార్య హృదయాంతర్గత మూల రాముడిని ధ్యానం చేయాలి ఆచార్యుని పేరు రాఘవేంద్ర స్వామి నేను అది కూడా చెప్పేశాను ఇంతకాలం అర్థం ఎలా ఉంటుంది వ్యవహారం వాళ్ళ ఫోటో కూడా అలాగే ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే ఫోటోలు కొనుక్కుంటే ఆ ఫోటో కూడా అలాగే ఉంటుంది ఆత్మభేదం ఇప్పుడు నువ్వు వచ్చి గురువుగారు ఆత్మ ఒకటే శిష్యుడు ఆత్మ ఒకటే దేవుడు వీళ్ళు కూడా దేవుళ్లే ఇంక ఈ వ్యవహారం అంతా ఏమిటవుతుంది ఈ విధంగా ఇదంతా అజ్ఞాన కల్పితమా మరి ఈ పుస్తకాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఏమిటి ఇది అజ్ఞాన కల్పితమని ఎలా అంటాం అవిద్యాకృతం అని ఎలా అంటాం అని పూర్వపక్షం ఇదంతా పూర్వపక్షం ఇప్పుడు దీనికి సమాధానం చెప్తున్నారు చేకం చూడండి ఆకాశం ఉన్నది ఆకాశానికి రూపభేదం ఉన్నది ఇది ఘటాకాశము ఇది కరకాశము ఇది మఠాకాశము ఘటాకాశం గుండ్రంగా ఉంటుంది కరకాశము అంటే కమండలు కమండలు సొరకాయ షేప్లో ఉంటుంది సొరకాయ నుంచే చేసిన కమండలు కాబట్టి కరకాశం ఏ రూపంలో ఉంటుంది సొరకాయ రూపంలో ఉంటుంది మఠాకాశం ఏ రూపంలో ఉంటుంది రెక్టాంగులర్గా ఈ క్యూబ్ క్యూబ్ రూపంలో మఠాకాశం ఉంటుంది ఇప్పుడు మూడు రూపాల్లో భేదం ఉందా లేదా ఈ భేదాన్ని బట్టి తర్వాత ఘటాకాశంలో కాఫీ తాగుతారు కరకాశంలో మంచినీళ్ళు పెట్టుకుంటారు మఠాకాశంలో కాఫీ తాగరు మంచినీళ్ళు పెట్టుకోరు వరకం ఏదో వేసుపడకుండా నిద్రపోతారు ఏమంటే కార్య కార్యభేదం ఏమంటే సమాఖ్య భేదం ఉండే సమాఖ్య భేదం ఏమిటి ఇది ఘటము ఘటాకాశము ఇది కరకాశము ఇది మఠ ఆకాశము అని పేర్లలో భేదం కూడా ఉంది ఆయన ఇంకా మంచి మంచి దృష్టాంతాలు చూపిస్తారు రూపభేదము కార్యభేదము సమాఖ్యాభేదము ఇన్ని భేదాలు ఆకాశంలో ఉన్నాయి ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశంలో రూపకార్య సమాఖ్యలని బట్టి అనేకత్వం గోచరిస్తోంది కాబట్టి ఆకాశము ఒక్కటి కాదు అనేకము అంటావా లేక ఆకాశం ఒక్కటేనంటావా ఏమంటావా చెప్పు నువ్వు ఆకాశం ఒక్కటే ఆకాశం కూడా అనేకమని వాటితోటి పఠనం లేదు పాఠం లేదు ఇంక వాడికి పాఠమే చెప్తారు ఎందుకంటే ఆకాశం ఒక్కటే దృష్టాంతం మరో దృష్టాంతం లేదు వైద్య ప్రకరణలో స్వప్నం ఒక్కటే దృష్టాంతం ఆ స్వప్నం మిథ్యాని అర్థం చేసుకుని అప్పుడు జాగ్రత్తను మనం విశ్లేషణ చేస్తాం కానీ స్వప్నం మిథ్య కాదు అన్నాడనుకోండి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అక్కడి నుంచి అవతలకి పోవడమే తప్ప ఇంకా వేరే వ్యవస్థ లేదు అలాగే ఇక్కడ ఆకాశము ఏకము అని అందరూ అంగీకరిస్తారు వాదులు అందరూ అంగీకరించేవారు పాపం పాపం పూర్వంలో శంకరులు వాళ్ళు ద్వైత ఆత్మైకత్వాన్ని బోధించే టైంలో వాదులు అంగీకరించేవారు ఆకాశం ఒక్కటే కదయా ఆకాశం ఒక్కటే అయినా రూపకార్య సమాఖ్యలు కుదిరేయా లేదా అలాగే ఆత్మైకత్వంలో ఉన్న ఉపాధి భేదాన్ని బట్టి పొసుగుతాయి అని చెప్తే వాళ్ళు ఆలోచనలో పడతారు ఇప్పుడు ఇంకా అదేం లేదు వీళ్ళు ఆ ఇంటలెక్చువల్ ఆనెస్టీ లేదు ఆకాశం భిన్నము ఎందుకంటే ఉంది వాళ్ళకు అలాగా రజ్జువులో సర్పము కల్పితమా కదా కల్పితం అంటే ఒక ఆచార్యుడు ఎవరు నిజంగా మీకు నేను యథార్థం చెప్తున్నా ఒక ఆచార్యుడు ఎవరన్నాడు అంటే చూడబోయ్ రజ్జువులో సర్పం కల్పితము అని ఆయన అంటుంటే నువ్వు తలకాయ ఊపేవంటే నీ జగత్తునంత కల్పితమని చెప్తాడ దీన్ని భిక్షుపాద ప్రసరణ న్యాయము ఉంటుంది భిక్షువుకి కాలు పెట్టుకుందుకు చోటిస్తే వాడు మొత్తం తరగడా పెట్టుకుని పడుకులు ఎదిరిపోతాడట కాబట్టి రజ్జువులో సర్పం కల్పితము అని ఒప్పుకుంటే వాడు నిన్ను మింగేస్తాడు ఒకటి ఆ రజ్జు సర్ప రజ్జు సర్ప అని వాడు కొట్టేస్తూ ఉంటాడు నువ్వు నువ్వు అలా వేలమోహం వేసుకుని చూడాల్సి ఉంటుంది అయితే మరి ఏం చేద్దాం రజ్జువులో సర్పం కల్పితం అని నువ్వు ఒప్పుకోవద్దు అంటే మరి ఏమందాం రజ్జువులో సర్పం ఓపేసరి ఉందని ఒప్పుకో నిజంగా రజ్జువులో సర్ప అవయవాలు ఉన్నాయి ఎంత హండ్రెడ్ పర్సెంట్ సర్పం లేదు ఓపెసరు వన్ పర్సెంట్ సర్పము ఉంది అంటే రజ్జులో సర్పం ఉండడం ఏమిటంటే చూడు సర్వం సర్వత్ర వర్తే సర్పంలో ఓపెసరు రజ్జు ఉంటుంది ఘటంలో ఓపెసరు మఠం ఉంటుంది మఠంలో ఓపెసరు ఘటం ఉంటుంది సర్వం సర్వత్ర వర్తతే కాబట్టి రజ్జువులో సర్పం ఓపెసరు ఉంది ఇప్పుడు చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పు రజ్జువులో సర్పం కల్పితం కాదు కల్పితం కాదు అని అంటాడు మొన్న నాతో ఒకళ్ళు అన్నారు రజ్జు సర్పం కల్పితమని నేను చెప్తుంటే మరి చూసినప్పుడు ఉంది కదండి అన్నది చూసినప్పుడు ఉందా ఏమిటి రజ్జువులో సర్పాన్ని చూసినప్పుడు సర్పం ఉందా ఏ మాట సర్పం ఉండడం నేను ఆశ్చర్యపోయాను ఏమండి సర్పం ఉందని అనుకుంటున్నారా మీరు అదే అనుకుంటున్నారా అయితే మరి నా దగ్గర సమాధానం ఏం లేదు సుమాండీ నాకు తెలిసినంతలో మూడు కాలముల ఎందుకు కూడా సర్పము లేదు అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు ఆడియన్స్ అందరూ నవ్వుకున్నారు ఆయన మాట్లాడుకున్నాడు ఇలా ఉంటారు వీళ్ళు కాబట్టి ఆత్మభేదాన్ని వాళ్ళు అంగీకరిస్తారు ఆత్మ ఆకాశ దృష్టాంతం మీరు కనుక ఒప్పుకోకపోతే అది అక్కడి నుంచి చెప్తున్నాను నేను ఆకాశ దృష్టాంతాన్ని కనుక మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే గౌడపాదాచార్యుడు దండం పెట్టి అవతల వెళ్ళిపోతాడు ఆయనకి మరో దృష్టాంతం లేదు కాబట్టి రూపకార్య సమాఖ్యలు ఆకాశంలో మీరు ఎలాగా సెటిల్మెంట్ చేసుకుంటారో ఈ భేదం ఉన్నా కూడా ఆకాశము ఒక్కటేని ఎలా అయితే తెలుసుకుంటారో తద్వ్ జీవేషు నిర్ణయా జీవుల విషయంలో కూడా నిర్ణయము అతులమే ఉండును రేపు ఫినిష్ చెప్తాను ఓం పూర్ణమూర్ణు దం పూర్ణా పూర్ణము దక్ష్యే పూర్ణమేవశిష్యే శి శా ఓ శ